వా జనపతికీనాపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వం మన్మోతిభిస్మగణాధిపతివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా నారాయణం నమస్కృత్యరం చైవరో సరస్వతీం వ్యాసం తోత్ ఆత్మస్వరూప బంధుగణ సో మనం రెండో అధ్యాయంలో నాలుగో శ్లోకం చూడాలి ఒకసారి అందాము అర్జున ఉచ కథం భీష్మహం సంఖ్యే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 వాళ్ళ ఎయిర్ ఫోర్స్ విమానాలు వచ్చి అంబాలా సిటీ అని ఉంది మనకి పంజాబ్లో అంబాలా అలాగే మిగిలిన సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద సివిలిన్ ఏరియాస్ మిలిటరీ ఏరియాస్ ఇంక ఇండిస్క్రిమినేట్గా బాంబులు వేశారు అప్పుడు ఇందిరాగాంధీ గారు కలకత్తాలో ఉన్నారు ఏదో ప్రోగ్రామ్ అటెండ్ అప్పుడు కలకత్తాలో కాంగ్రెస్ ఉండేది ఆ తర్వాత కాంగ్రెస్ ఏమైందో నాకు తెలియదు అప్పట్లో కలకత్తాలో కాంగ్రెస్ ఉండేది అంటే కాంగ్రెస్ పవర్లో ఉందో లేదో నాకు గుర్తు మొత్తానికి కొంత ప్రెజెన్స్ ఉండేది ప్రధానమైన లీడర్స్ ఉండి వారు కలకత్తా నుంచి ఇప్పుడు ఉన్నట్టున్నారు సో ఆవిడికి వెంటనే సమాచారం వచ్చింది యాహ్యా ఖాన్ హ్యాస్ పాకిస్తాన్ హ్యాస్ బొంబార్డెడ్ మెనీ టౌన్స్ ఇన్ రాజస్థాన్ అండ్ అంబాలా అండ్ పంజాబ్ వెంటనే షీ డాష్డ్ టు ది టూ ది క్యాపిటల్ అండ్ కాల్డ్ ది మీటింగ్ విత్ ఆర్మీ పీపుల్ అండర్ షీ యాక్సెప్టెడ్ ది ది ఛాలెంజ్ అప్పుడు యుద్ధం సో యోత్స్యామీ కాదు అది ప్రతి యోత్స్యామి ఇప్పుడు ఆ ప్రతి యోధ తిరిగి జవాబు ఇవ్వటం వాడు యుద్ధానికి వచ్చినప్పుడు యుద్ధం వాడు ప్రారంభించినప్పుడు అవతల మనం తిరిగి ప్రారంభించడం అవసరమా కదా అవసరం అవసరం అది అవసరం అది యాహ్యాఖాన్ పాపం పెద్దవాడు అరవై ఏళ్ళు ఏళ్ళలో ఉన్నవాడు ఏదో పెద్ద వయసులో పాపం ఓడిపోయాడంటే ఉళ్ళవాళ్ళు అందరూ ఏదైనా అనుకుంటారు అని అలా ఈ రకమైన కరుణ ఏమైనా అర్థం ఉందో సో యాహియా ఖాన్ పెద్దవాడే ఇంతలాగా ఉండేవాడు అరవై ఏళ్ళు దాకా అరవై అరవై ఐదో ఉండేవి అంత మాత్రం చాలా పెద్ద ఆయన ఏదో ఎప్పటి నుంచో చిన్న చిన్న పొజిషన్ నుంచి పైకి వచ్చాడు ఇప్పుడు యుద్ధం ఎగ్గాడు పాపం అందరూ చాలా ప్రశంస చేస్తారు యుద్ధం ఓడిపోయినట్లయితే యాహియా ఖాన్ చరిత్రలో ఎందుకు పనికిరాని వాడిగా నిలబడిపోతాడు కాబట్టి మనం ఓడిపోదాం ఇలా ఉంటుందండి ఆర్గ్యుమెంట్ ఎక్కడనా అలా ఉండదు ఆర్గ్యుమెంట్ ఎలా ఉంటుందంటే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 వాళ్ళతో మనం దెబ్బలాటం దెబ్బలాడతాం ఓన్లే తిరిగితే తిట్టాడు అని ఊరుకోవచ్చు ఆయన ఒక్కడే భీష్ముడు ఒక్కడే అయితే అంత పని చేయొచ్చు అయితే భీష్ముడు కేవలం తాను యుద్ధం చేయడమే కాకుండా భీష్ముడు దుర్యోధను కొమ్ము కాస్తున్నాడు దట్ ఈస్ ది ప్రాబ్లం ఇలా ముందుకు వచ్చేయచ్చు అమ్మా ఇక్కడ చాలా స్థానం కంఫర్టబుల్గా కూర్చోవచ్చు సో దుర్యోధనునికి కొమ్ము కాస్తున్నాడు సో అధర్మం పక్షాన నిలబడి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 సో పుజార్హులైనటువంటి ఆ భీష్ముడి ద్రోణుడి మీద నేను బాణాలు ఎలా వేస్తాను అని అడుగుతున్నాడు అని అంటున్నాడు అంటే అభిప్రాయం ఏంటంటే ఓ రకంగా ద్రోణుణ్ణి కనుక తీసి పక్కన పెడితే మిగతా వాళ్ళందరినీ ఏదో రకంగా బాణాలు వేసి కొట్టడానికి పర్వాలేదు కానీ కేవలం భీష్ముడు ద్రోణుడి దగ్గరే ఇబ్బంది సో ఎప్పుడు కూడా అలాగంటే వ్యక్తిగతమైన నిర్ణయాలు తీసుకోకూడదు సమాజ శ్రేయస్సు గురించి ఆలోచించాలి సో మొత్తం సమాజం శ్రేయస్సు చూసుకోవాలి కానీ వ్యక్తిగతంగా ఫలానా వ్యక్తి మంచివాడు కనుక వాడు శత్రుపక్షంలో ఉన్నాడు కనుక మనం ఉపేక్ష చేసినట్లయితే ఆ వ్యక్తి మంచివాడని మనం ఆ శత్రువుని దెబ్బతీయటం విషయంలో కొంచెం నిరుత్సాహంగా ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఇన్వాల్వ్ కాకపోవచ్చు ఈ ఓవరాల్ శత్రువు ఉంటాడు కదా వాడు వచ్చి ఇటువైపు ఉన్న సమాజాన్ని కూడా నష్టాన్ని కలిగిస్తాయి అలాగంటి సమస్యలు ఉంటాయి కాబట్టి ఇటువంటి చాలా సింప్లిస్టిక్ లుకింగ్ ఆర్గ్యుమెంట్ వాళ్ళు పెద్దవాళ్ళు పూర్చే నమస్కరించదగిన వాళ్ళు వాళ్ళ మీద బాణం ఎలా వేస్తారు అని వెరీ సింప్లిస్టిక్ లుకింగ్ ఆర్గ్యుమెంట్ చాలా సౌ సౌండ్ ఆర్గ్యుమెంట్లా అనిపిస్తుంది లోతుల్లోకి వెళ్ళనంత వరకు లోతుల్లోకి వెళ్ళినట్లయితే భీష్ముడు ద్రోణుడు చేస్తున్న పని అంత తెలివే మంచి పని కానే కాదు నిజానికి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 సూదనము అంటే చంపడం చంపువాడు సో అరి సూదన అంటే ఇక్కడ అభిప్రాయం ఏమిటంటే హే శ్రీకృష్ణ నీవేమో శత్రువులను చంపావు హరి మధు అనే రాక్షసుని చంపావు అంతేగాని ఓ పెద్ద వయస్సులో ఉన్నటువంటి ముత్తాతనో లేకపోతే గురువుగారినో నువ్వు చంపలేదు రాక్షసుని చంపావు పైగా శత్రువుని కాబట్టి అటువంటి స్థితే నాకు ఎదురైనట్లయితే ఎదురుగా ఉన్నవాడు శత్రువో రాక్షసుడో అయినట్లయితే ఏమో నేను కూడా యుద్ధం చేసి చనిపోయి వాడినేమో కానీ ఇప్పుడు నా ప్రారంభం ఏంటంటే ఎదురుకుండా ఉన్నవాళ్ళు అరీ కాదు శత్రువు రాక్షసుడు కాదు శత్రువు కాదు కేవలము పూజింపదగినటువంటి భీష్ముడు ద్రోణుడు ఎదుర్కొన్నా ఉన్నారు కనుక నీ నువ్వు చేసిన యుద్ధం అంతా సింపుల్గా లేదు ఈ యుద్ధ ఇది కొంచెం క్లిష్టంగా ఉంది కొంచెం ధర్మాధర్మముల వ్యవస్థ ఇబ్బందికరంగా ఉంది అంచేతనం నేను ఎలా యుద్ధం చేస్తాను ప్రతి యుద్ధం ఎలా చేస్తాను యుద్ధం చేసి మాటలేదు ప్రతి యుద్ధమే నేను ప్రతి యుద్ధం మాత్రం ఎలా చేయగలను అంటే అర్థం నన్ను నేను డిఫెండ్ చేసుకోవడం కూడా అనవసరం అన్నట్టుగా మాట్లాడుతున్నాను అంతకుముందు అన్నాడు కూడా నేను ఏమి చేయకుండా ఇలా కూర్చుంటాను రథంలోనూ ఆ దుర్యోధనాలు వచ్చి నా మీద బాడాలు కత్తులు అవి వేసి చెప్పేస్తారు అయినా కూడా నాకేం పర్వాలేదు అని అన్నాడు కూడా సో ఆ రకమైనటువంటి దృష్టికోణము అది సరైన దృష్టికోణం కాదు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 ఇప్పుడు మరణము అనే టాపిక్ ఉందనుకోండి దాని మీద సమాజంలో ఉన్నటువంటి అభిప్రాయాలు చాలా హైలీ సెంటిమెంటల్ అండ్ దెర్ ఈజ్ నో బేసిస్ ఇన్ లాజిక్ అండ్ రీజనింగ్ దే దే ఆర్ ప్యూర్లీ సెంటిమెంటల్ థింకింగ్ అన్నా అనిపిస్తూ సో ఈ సెంటిమెంటాలిటీ ఒకప్పుడు కొంచెం వెర్రితలలు కూడా వేస్తూ ఉంటుంది సెంటిమెంటాలి ఎలాగంటే ఎవడైనా పెద్ద నాయకుడు చచ్చిపోయాడు అనుకోండి చచ్చిపోతే ఆ నాయకుడికి సంబంధించిన వాళ్ళందరూ గుండెలు ఇలా బాధేసుకుంటూ రోడ్డు మీద వచ్చేసి రోడ్డు ట్రాఫిక్ ఆపేసి రోడ్డు తవ్వేసి రోడ్డు మధ్యలో కుర్చీ వేసుకుని సంతాప సభ చేసేసి అటువైపు ఎవరో ఈ సంతాప సభలో పాల్గోకుండా తమ తాము వెళుతున్న వాడిని ఏమన్నా నాయకుడు చచ్చిపోతే కనీసం కళ్ళమండీళ్ళు కూడా పెట్టుకోవడం జాత అని వాడిని మొత్తం ఇలాంటివన్నీ ఇది ఇది రౌడీఈమ్ ఇట్ ఇట్ ఈజ్ నాట్ డివోషనల్ టు ది లేడర్ అండ్ ఏదో సం సెంటిమెంట్ ఆ సెంటిమెంటే ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి ఇదిగో ఈ వర్గం వాళ్ళు ఈయనకి శత్రువులు కాబట్టి ఆ వర్గం వాళ్ళ మీద అటాకులు చేసేసి వాట్ ఈజ్ ఆల్ దిస్ ఇదంతా ఆ నాయకుడి మీద ప్రేమే అది అలా ఉండకూడదు ఓసారి కొంతమంది భక్తులు నా దగ్గరికి వచ్చారు వాళ్ళందరూ మహాత్ములు యొక్క భక్తులు ఇట్స్ ఓకే ఫెయిర్ ఇన్ఫ్ సో పెద్ద మహాత్ములు ఉన్నారు ఆయన చాలా జ్ఞాని మహాత్ముడు వా వీళ్ళందరికీ ఆయన బోధించేవారు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 నేను ముందు అప్రిషియేట్ చేశాను మీకు ఉన్నటువంటి గురు భక్తికి నేను ఎంతో ఆనందిస్తున్నాను మీకు ఆ రకమైనటువంటి శ్రద్ధ ఒక మహాత్ముని ఉండటం చాలా ప్రశంసనీయమైన విషయం అని ముందు దాన్ని ప్రశంస చేసేసి ఈ అంశంలో ఆ మహాత్ముడు మీకు ఏ రకమైన బోధ చేశారు అని ఏం బోధిస్తున్నారు అసలు ఆ మహాత్ముడు అంటే భగవద్గీత బోధిస్తున్నారు మరి భగవద్గీత బోధిస్తుంటే ఆత్మకి మరణం లేదని దేహము మరణించేదే కానీ దాని గురించి దుఃఖించక్కర్లేదు మరి ఇవన్నీ చెప్పలేదా వారు పాఠంలో అంటే చెప్పారనుకోండి మరి చెప్పకపోవడం అనేది ఏం కాదు కానీ మాకైతే మేము ఇలా అనుకుంటున్నాం నేను ఏదో ఓదార్చి పంపించాను పాఠం ఆయన దగ్గర పాఠం చదివి వాళ్ళకి నేను ఎంత చెప్తాను నా దగ్గర ప్రసంగం వచ్చింది నన్ను సలహా అడిగారు కాబట్టి నేను నాలుగు మంచి మాటలు చెప్పి ఏదో కొంచెం ఇటు అటుగా చెప్పి పంపించాను అయిపోయింది ఆ తర్వాత ఆయన పోయారు పోయినా రెండేళ్లకో మూడేళ్లకో నేను మళ్ళీ వాళ్ళందరినీ కలిసాను అందరూ బాగా ఉన్నారు ఎవరు చెక్కు చెదరలేదు నేను ఒక్కటే ప్రశ్న అడిగాను ఏమైనా అధ్యయనం కొనసాగిస్తున్నారా సత్సంగం లేకపోతే ఆ మహాత్ముని ఆయన అస్తమించిన తర్వాత మీ సత్సంగం కూడా బంద్ అయిపోయింది అని అంటే దాంట్లో చాలామంది బంద్ అయిపోయింది సత్సంగం కొంతమంది మాత్రం కొనసాగిస్తుంది అప్పుడు నేను ఏమన్నానంటే ఆ మహాత్ముని స్మృతికి మీరు ఏదైనా న్యాయం చేపూర్చాలంటే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 పెద్ద లాయర్ అని చెప్పేసి నేను తప్పుకుంటాను ఈజెట్ ఇదే యూ హెవ్ టు ఫైట్ ఇట్ అవుట్ లేదండి ఆయన చాలా పెద్ద అయినండి చాలా లాయర్ అండి ఒకప్పుడు మాకు స్నేహితుడేనండి దీన్ని హీ షుడ్ నాట్ హ్యావ్ డని ఇట్టింది ఫస్ట్ ప్లేస్ ఆ రెస్పెక్ట్ ఆయన చూపించి ఉండాలి సో వాజ్పేయి గారు ఆ రామజెట్మణి ఒక మూల కూర్చుంటే పిలిచి నువ్వు మినిస్టర్గా ఉండబోయా అని మినిస్టర్షిప్ ఇచ్చారు తన పార్టీ వాడు కాదు తన మెంబర్ కాదు ఇంకొకటి ఇంకొక తన పార్టీ వాడికి ఇవ్వాల్సిన మినిస్టర్షిప్ ఈయనకి ఇచ్చాడు ఇస్తే చేసినంతకాలం మర్యాదగా ఫ్రీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు చేశాడు చేసే ఏదో దెబ్బలాటి పెట్టేసి నేను వెళ్ళిపోమన్నాడు ఇప్పుడేమో ఆపోజిట్గా వేశాడు ఇప్పుడు ఆయన ఫైట్ చేయాలంటారా అక్కర్లేదంటారా లేకపోతే అర్జునుడు మాట్లాడినట్టు మాట్లాడాలా అలాగే సెంటిమెంటల్లాగా తీసుకెళ్ళకూడదు ఎనీవే తర్వాత శ్లోకం గురూ నహత్వాహి మహానుభావాన్ శ్రేయో భోక్తు భైక్ష్యమీహోకే హామాస్ గురూని హ భుంజీయ భోగార ప్రదిగ్ధాన్ సెంటుమెంట్ దాన్నే కొనసాగిస్తున్నాడు ఆయన ఆయన అంటాడు గురువున్న గురుశబ్దానికి రెండు అర్థాలు ఒకటి విద్య నేర్పిన ఆచార్యుడు రెండు తండ్రి రెండు అర్థాలు ఉన్నాయి గురుశబ్దానికి సో పెద్దవాడు అని కూడా అర్థం ఉంది గురుశబ్దానికి సో ఇప్పుడు అన్ని అర్థాలు కుదురుతాయి ఇక్కడ ఎందుకంటే భీష్ముడు తండ్రి తాత ఆలేఖలో వాడు వయస్సులో పెద్దవాడు తర్వాత ఎంతో కొద్దో గొప్ప ఆచార్యుడు కూడా ద్రోణుడైతే ఆచార్యుడు సమస్య లేదు పెద్దవాడు సో ఈ విధమైనటువంటి పెద్దలని ఇప్పుడు గురువుని అంటే గురువులను అని కాదు పెద్దలను పెద్దవారిని ఈ పెద్దవారిని చంపడం కంటే చంపకుండా ఉండి అహత్వా గురువు అహత్వా అంటే హనన ధాతువుకి హన్ అనే ధాతువుకి చంపడం అనే అర్థం ఉంది కొట్టడం అనే అర్థం కాబట్టి బాణం వేసి కొట్టడం అనేది కూడా హనన ధాతువు కిందకే వస్తుంది కాబట్టి మీరు రెండర్థాలు చెప్పచ్చు కొట్టకుండగా వాళ్ళ మీద బాణం వేయకుండగా వాళ్ళని సంహరించకుండగా రెండు అర్థాలు కూడా కుదురుతాయి యుద్ధంలో ఇంకా మరి ప్రారంభం చేస్తే కొట్టినట్టు అవ్వచ్చు చంపినట్టు అవ్వచ్చు సో వాళ్ళని చంపకుండగా వాళ్ళని చంపకుండా ఉండాలంటే ఏం చేయాలి యుద్ధం చేయడం మానేయాలి యుద్ధం చేయడం మానేయాలంటే ఏం చేయాలి యుద్ధరంగం నుంచి వెనుకకు వెళ్ళిపోవాలి యుద్ధరంగానికి వచ్చాడు కదా యుద్ధరంగం నుంచి ఇప్పుడు ఇంటి దగ్గర కూర్చొని నేను ప్రయాణం చేయను అంటే అది వేరే సంగతి టికెట్ కొనుక్కుని ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి రైలు వచ్చి ముందు నేను ప్రయాణం చేయని వెనక్కి వచ్చేస్తానని ప్రయాణం చేయను ఏం చేయాలి అప్పుడు ఆ ప్లాట్ఫామ్ను వదిలిపెట్టేసి వెనక్కి వచ్చేయాలి కాబట్టి అర్జునుడు కూడా యుద్ధరంగాన్ని విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోవాలి ఎక్కడికి వెళ్తాడు వెనక్కి వెరీ ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ హీ కెనాట్ గో బ్యాక్ టు హోమ్ రిలాక్స్ న్యూస్ పేపర్ చదువుకుంటే దట్ హీ కెనాట్ డూ ఎందుకంటే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 తీసుకుని నౌ ఇట్ ఇట్ వెంట్ రాంగ్ ఎవ్రిథింగ్ వెంట్ రాంగ్ ఆల్ ఫైనాన్స్ కంపెనీలు దెబ్బతిన్నాయి కదా ఎవరిథింగ్ వెంట్ రాంగ్ సో ఆయన ఏం చేశాడో తెలిసిన హీ లెఫ్ట్ ది కంట్రీ ఇప్పుడు ఎక్కడున్నాడంటే ఆస్ట్రేలియాలో ఉన్నాడు ఆస్ట్రేలియాలో కూడా ఎక్కడున్నాడంటే సిడ్నీ మొదలైన మొదలైన ఆ కోస్టల్ సిటీస్లో కూడా కదా అవుట్ బ్యాక్ అని అంటే ఇంకా మీరు ఆస్ట్రేలియాలో విమానంలో దిగితే తర్వాత నాలుగు రోజులు డర్ట్ రోడ్డు మీద ప్రయాణం చేస్తే కానీ చేరలేరు అక్కడ ఉన్నాడని వార్త సో యూ హ్ టు రన్ అవే ఇప్పుడు అర్జునుడు ఏం చేయ నాట్ రిమైన్ ఎట్ హోమ్ హీ హెస్ టు రన్ అవే సో ఎక్కడికి ఎక్కడికి పారిపోతాడు అర్జునుడు ఎక్కడికి పారిపోతాడు వీడుంటే అశ్లీ పారిపోయాడు అర్జునుడు ఎక్కడికి పారిపోతాడు సో ఇంకా అర్జునుడికి మిగిలిన ఆప్షన్ ఒక్కటే వెరీ క్లియర్ కట్ ఆప్షన్ ఏమిటంటే హృషికేశ్ బెస్ట్ ఆప్షన్ హృషికేశ్ వెళ్ళిపోయి సన్యాసం తీసుకుంటే ఈ అప్పుల వాళ్ళు వీళ్ళు ఎవరు కూడా ఇంకేం మాట్లాడతారు ఇంక ఎందుకంటే సన్యాసం పుచ్చుకున్న వాళ్ళతో ఏం మాట్లాడతారు చేతనైతే దండం పెడతారు ఇష్టం ఉంటే దండం పెడతారు లేకపోతే వాళ్ళ దాన్ని వాడిపోతారు సన్యాసితో ఈ దెబ్బలాటుతారా లేకపోతే ఏం మాట్లాడతారు అంచేతనం ఈ సన్యాసం అనే ఆప్షన్ ఒకటి ఉంది అర్జునుడికి ఆప్షన్ బాగా నచ్చింది జిహాస ఈ పూచీల నుంచి బాధ్యతల నుంచి వెళ్ళిపోవచ్చు అయితే మరి భోజనం అది భైక్ష్యం ఉంటుంది భిక్షాటం చేసుకోవచ్చు భైక్ష్యమపి హలో ఒకే ఎంతకాలం బతుకుతాం ఇరవై ఏడో ముప్పై ఏళ్ళు బతుకుతాం ఇప్పుడు ఎంతకాలం భిక్షాటం చేసుకోవచ్చు ఏదో ఆ నక్షత్రానికి వెళ్ళి కీలో నిలబెడితే వాళ్ళు భిక్షిస్తారు ఆ భిక్షతిని ఏదో మాల తిప్పుకుంటూ కాలక్షాపం ఈ పెద్దల మీద బాణాలు వేసి వాళ్ళని కొట్టడము సంహరించడం కంటే అదే మంచి పని సో మహానుభావాన్ గురువు అహత్వా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 ఇప్పుడు ఇంకొక పదం మిగిలిపోయింది ఆ మొత్తం హాఫ్లో ఏమిటా పదం అర్థకామాన్ అనే పదం మిగిలిపోయింది ఇప్పుడు ఈ అర్థకామాన్ అన్నది అది ద్వితీయ బహువచనం ద్వితీయ విభక్తి సెకండ్ కేస్ ఫ్లోరల్ సో అది దేనికి ఎడ్జెక్టివ్ అవుతుంది సెకండ్ క్లేస్ ఫ్లో ఫ్లోరల్ ఉన్న దానికే ఎడ్జెక్టివ్ అవుతుంది అది సాంస్క్రిత్ భాష యొక్క లక్షణం కాబట్టి హత్వాకి ఎడ్జెక్టివ్ ఎలా కాదు హత్వా అన్నది హాఫ్ వెర్బ్ పోతే ఇంకా సెకండ్ కేస్ క్లోరల్ ఎడ్జెక్టివ్స్ రెండు ఉన్నాయి అక్కడ ఒకటి గురూన్ రెండు భోగాన్ అంతే కాబట్టి అర్థకామాన్ అయితే గురూన్ అన్నదానికి విశేషణం అవ్వాలి లేకపోతే భోగాన్ అన్నదానికి విశేషణం అవ్వాలి భోగానికి విశేషణం చేస్తే ఏమన్నర్థం చెప్తారు సో భోగముల వెనుక ఏముంటాయి కామన ఉంటుంది ధనం ఉంటుంది అర్థకామాన్ అంటే అర్థకామములతో కూడిన అర్థకామములను కలిగి ఉన్న బహునీ సమాసం చేస్తే అర్థము కామము కలిగియున్న భోగములను అంటే అభిప్రాయం ఏమిటి ఈ యుద్ధం నెగ్గినట్లయితే చాలా సంపదలు ఆ సంపదల నీతోటి నేను కామనను మనస్సులో కోరికను పెంచుకోవచ్చు ఆ కోరికల వల్ల భోగాలు లభిస్తాయి ఆ భోగాలను నేను అనుభవిస్తాను అలా అర్థకామాన్ భోగాన్ అర్థకామపూర్వకమైన భోగములను సో ఆ భోగాల్ని నేను అనుభవిస్తాను అని అర్థం చెప్పచ్చు సపోజ్ భోగానికి విశేషణం చేయకుండా గురువునికి విశేషణం చేశారనుకోండి అప్పుడు ఏమని అర్థం చెప్పాలి అర్థమును కోరే గురువులను అర్థమంటే సంపద ధనము ధనమును కోరే గురువులను చంపి అని అర్థం చెప్పాలి ఈ రెండు అర్థాల్లో ఏది సముచితమైన అర్థము అని ఒక మీమాంస అంటే అర్థకామాన్ననే విశేషణాన్ని భోగానికి వేద్దామా అయితే గురువునికి వేద్దామా అంటే చూడండి వాక్య రచనలో అర్థకామాన్నని వేసి పక్కనే గురువున్న ఉంది అర్వాధకామాస్తు గురువున్నని భోగాన్ని దగ్గరికి వెళ్ళాలంటే ఇహైవ భుంజీయ అని దాటుకుని భోగాన్ని దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఆ విశేషణము పక్కనే విశేష్యముండి ఆ పక్కనే ఉన్న విశేష్యాన్ని విదిలిపెట్టేసి చాలా ముందుకు వెళ్ళి ఎక్కడో ఉన్న విశేష్యానికి దీన్ని జోడించి అర్థాన్ని కూడా కొంచెం ట్విస్ట్ చేసి చెప్పే పరిస్థితి వస్తుంది అక్కడ అంత క్లీన్గా ఫిట్ కాదు అది వెరేజ్ గురువునికి పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోతుంది ఎలాగా అర్థాన్ని కామయంతి ఇది అర్థకామాహ అక్కడ భోగానికి అడ్జెక్టివ్ కింద చేసినంత దూరాన్వయం అక్కర్లేదు కొంచెం ట్విస్టెడ్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 ఇప్పుడు ఈ చిన్నపిల్లలకి రాజ్యం ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళ రాజ్యాన్ని ఏం చేస్తారు కాబట్టి ఇంక గతి లేక దృ మళ్ళీ రాజ్యం చేశారు అసలు ధృతరాష్ట్రుడికి రాజ్యాధికారం లేదన్నారు ముందు ఎందుకంటే ఆయనకి చూడడం లేదు చూపులేదు యుద్ధం చేయలేడు శత్రువులని ఓడించలేడు ఆరోగ్యంగా లేడు కొంచెం రాజ్యాధికారం కావాలంటే ఆరోగ్యం అది ఉండాలి కదండి మరీ అనారోగ్యం మనిషిని తీసుకొచ్చి ప్రెసిడెంట్గానో లేకపోతే దేనిగానో పెట్టుకుంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మంచం పట్టేసిన వాడిని హౌ యూ కెన్ మేక్ ఏ కింగ్ అర్ అనే సచ్ థింగ్ వాడు కొంచెం సమ్ మూమెంట్ షుడ్ బి దే సో దీనికి దృష్టాంతం ఏం చెప్తారంటే ఒకప్పుడు తమిళనాడు స్టేట్కి ఎంజి రామచంద్రన్ చీఫ్ మినిస్టర్గా ఉండేవాడు ఆయన హీ వాజ్ అన్ డెత్ బెడ్ అసలు చాలా సమస్య ఉండేది అసలు అడ్మినిస్ట్రేషన్ ఏమైనా నడిచేది కాదు ఆయన కోమాలో ఉన్నట్టుగా ఉండేవాడు ఇది ఒక ఎగ్జాంపుల్ ఇలాంటివి ఏవో ప్రపంచంలో చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి క్రిస్చేవ్ రష్యాకి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు లాస్ట్ డేస్ ఆఫ్ క్రిస్టేవ్ అలాగే ఉండేది he was extremely sick but still he is the, he is the president or chairman on that ground anyway the modern examples whatever kabatte dhritarashtra ki rajyadhikaram ledani oka nirnayam anchatane pandu ki icharu first place lo ipudu pandu maraninchadu ipudu rajyadhikaram evvladhi malli dhritarashtra undhe poochukuntaru ipudu next evvladhi next evvladante inge evvladhi yuvaraja evadu peddavaadu evadu ధర్మరాజు కాడి ధర్మరాజు గారి ఎలాగో పాండు మహారాజు రాజ్యమే అది అసలు నిజానికి విచిత్ర వీరుడు చచ్చిపోయినప్పుడు పెసరంత రాజ్యం దాన్ని పాండు మహారాజు మూడు రెట్లు చేస్తాడు దాన్ని సామంతరాజులందరినీ కూడా దారికి తీసుకొచ్చి హీ మేక్స్ ఇట్ పటేల్ చేసినట్టు చేస్తాడు పటేల్ ఎలాగైతే ఈ సంస్థానాలన్నింటినీ చోటు చేర్చి ఒక ఇండియన్ రిపబ్లిక్ తయారు చేసాడో ఆ రకంగా చేస్తాడు పాండు మహారాజు అంచేస్తున్నారు అది పాండు సంపాదించిన రాజ్యమే ఇన్ ఎనీ కేస్ గురు వంశానికి సంబంధించినటువంటి రాజకుమారులను మీరు లెక్కేసుకుంటే వాళ్ళు హండ్రెడ్ అండ్ ఫైవ్ పీపుల్ అదిలే ఒకడే కొడుకుంటే ఈ సమస్యలేం లేవు ఇది ఇంతమంది ఉండడం చేతనో ఈ దెబ్బలాట్లు అది నేను సో ఈ హండ్రెడ్ అండ్ ఫైవ్లో ఎవరికో ఇవ్వాలి హూ ఇస్ దాట్ ధర్మరాజు ఎల్డర్లీ పర్సన్ సో దే మేడ్ ధర్మరాజా యాజ్ ది యువరాజ పెద్దవాడు అయ్యాడు ఇప్పుడు దుర్యోధనుడు దెబ్బలాట పెట్టాడు ఇదేమీ కుదరదు అప్పుడు భీష్ముడు వీళ్ళందరూ కలిసి మహాభారతంలో విస్తారంగా వస్తుంది నేను అలవాళ్ళు చెప్పాను కొన్ని రోజులు ఇది మహాభారతం సో భీష్ముడు వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే ఇది కలిసి ఉండి కాపురం దుర్యోధనుడు దీన్ని నడవనివ్వడు దుర్యోధనుడు కోఆపరేట్ చేయాలి ధర్మరాజు గారికి కాపరేట్ చేయకపోతే అది ఆ రాజ్యాన్ని నడవద్దు కాబట్టి ది బెస్ట్ సొల్యూషన్ ఇది సమ్ క్రిటికల్ పాయింట్స్ ఉన్నాయి పాండురాజు సంపాదించాడు ధర్మరాజు పెద్దవాడు దీజ్ ఆర్ ది పాయింట్స్ వచ్చే ఫేవర్ ధర్మరాజ దుర్యోధనుడిని ఫేవర్ చేసే పాయింట్స్ ఒకటి రెండు వాడి ఆర్గ్యుమెంట్లు వాడుకున్నాయి ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మన ఆయన దీనికి హెడ్డు మన ఆయన తర్వాత నేను అవుతాను కానీ వాడు ఎలా అవుతాడు మేం వీఆర్ నాట్ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఓన్లీ హండ్రెడ్ అండ్ సో దీస్ ఆర్ ఎక్స్క్లూడెడ్ అని వాడి ఆర్గ్యుమెంటు సో ఇది ఎక్కడ తెగది కాదు ఇది లెటస్ బ్రేక్ ఇట్ ఇన్ టు భారత్ పాకిస్తాన్ విభాగంలాగా అయిపోయింది అయిపోయి రెండు ముక్కలు చేసేసారు చేసేసి అయితే హస్తినాపురంలో ఏవాళ్ళు ఉండాలి అంటే కొంచెం మెత్తటివాడు చెప్పిన మాట వినేవాడు ధర్మరాజు పెద్దవాడైనా దుర్యోధనుడు అయిరే నువ్వు అవతల పోయి సగం మిగిలిన హాఫ్ నువ్వు చూసుకోరు అంటే వాడు వెళ్ళాడు పెంకి ఘటం కాబట్టి ధర్మరాజు గారిని పిలిచి ఏమోయ్ నీకు హాఫ్ ఇస్తున్నావు అంటే సరే నాన్నగారు ఈ హాఫ్కి సెకండ్ హాఫ్ అదర్ హాఫ్ ఇస్తాం అంటే సరే మీ ఇష్టం అక్కడ కాండవప్రస్థము అని ఒక ఎడారి ప్రాంతం అది Uh, very Arid Land Adari కాదు యారిడ్ డ్రై ల్యాండ్ రాయలసీమ లాగా అలాంటి స్థానం ఏదో ఇచ్చారు ఇస్తే ఆయన అక్కడికి వెళ్ళి దాన్ని ఇంద్రప్రస్థం కింద చేశారు దాన్ని అంత డెవలప్ చేశారు సో ఆ డెవలప్ చేస్తే చూసి ఆ బా ఖాండవ ప్రస్థం అలా ఇంద్ర ఇంద్ర అంటే చాలా సంపదకి ఇంద్రుడు ఇంద్రలోకంలాగా ఉందిరా అంట అలాగా ఖాండవ ప్రస్థాన్ని ఇంద్రప్రస్థం కింద మార్చాడు ఇప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చా దుర్యోధనుడు ఏం చేశాడంటే దీన్ని లాపుకునే ప్రయత్నం దానికోసం జోదం అని ఇదని యుద్ధం ప్రకటించితే నెగ్గం అనే అధైర్యం చేత జోదం పదమూడు సంవత్సరాలు మళ్ళీ పదమూడు సంవత్సరాల తర్వాత వాపస్ వచ్చారు వాళ్ళది వాళ్ళకి వారా ఇచ్చు కదా ఇంత అయింది సో ఎప్పుడైతే ధర్మరాజు గారు జోదంలో ఓడిపోయి అడవికి వెళ్ళిపోతారు వెళ్ళిపోతే వెంటనే దుర్యోధనుడు చాలా లాంగ్ అవుట్లుక్ అనమాడు అలా భవిష్యత్తులోకి చూసే స్వభావం కలవాడు సో వాడు ఈ పదమూడేళ్ళ తర్వాత వీళ్ళు మళ్ళీ వాపసు వచ్చే అవుట్ సైడ్ ఛాన్స్ ఉంది అజ్ఞాతవాసంలో మనం పట్టేద్దామన్నాడు కర్ణుడు పట్టేద్దాం లేవాయా కరెక్టే కానీ ఒకప్పుడు దొరక్కకపోతే వాటే వాటే పని మే మే మేమే నెగ్గేస్తే ఏమిటి అన్నట్టుగా సో చీఫ్ మినిస్టర్ వాళ్ళు అవుతారు పెద్ద వాటి అనే బేసిస్ మీద సో వీళ్ళు వాపసు వచ్చేస్తే దాని మాట ఏమిటి అని అంటే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 ఎవళ్ళు ఈ భీష్ముడు ఈ ద్రోణుడు వీళ్ళందరూ పాండవ పక్షపాతులే అంటే అప్పుడు దుర్యోధనుడు అంటాడు మనకి పదమూడేళ్ల టైం ఉంది ఈ పదమూడేళ్లలో ఇటు తిప్పుకుందాం అంటే వాళ్ళు తిరగరాయా బాబు వాళ్ళు వాళ్ళ మన మన క్యాల్కులేషన్లోకి వాళ్ళు రారు వాళ్ళు తిరగరు నేను నేను ఒక ఉపాయం చేస్తా వాళ్ళకి ఈనాటి నుండి వాళ్ళకి మన సామ్రాజ్యంలో అంతఃపురంలో ఫస్ట్ క్లాస్ ట్రీట్మెంట్ మొదలు పెట్టండి రోజు భోజనంలో చిట్టి గ్యారీలు ఇలాంటి పదార్థాలన్నీ తయారు చేసి కడుపు నుండా పెట్టండి వాళ్ళకి సేవకుల సంఖ్య పెంచండి వాళ్ళకు ఉండే ప్రసాదాలకి కావాల్సిన సౌకర్యాలు అదనంగా చేయండి ఎయిర్ కండిషనర్స్ అవి ఫిక్స్ చేయండి వాళ్ళని ఎంతలా ప్యాంపర్ చేయడానికి వీలుంటుందో అంతల్లా ప్యాంపర్ చేసి ఒక సెపరేట్ డిపార్ట్మెంట్ ఒకటి క్రియేట్ చేసి భీష్ముడు ద్రోణుడు కృపాచార్యుడు వీళ్ళందరూ ఉన్నారు పెద్ద తలకాయలు వీళ్ళని ప్యాంపర్ చేయటమే పని ఇంకా అసలు మీరు ఏం మాట్లాడద్దు పదమూడు సంవత్సరాల తర్వాత చూద్దాం వీళ్ళ మనస్సులు ఎలా తేలతాయో పదమూడు సంవత్సరాల మటుకు వీళ్ళకి కడుపు భోజనాలు సేవలు అన్ని ఫుల్ స్ట్రెంగ్త్లో చేయిస్తాడు వీళ్ళు ఆశ్చర్యపోతారు ద్రోణాచార్యుడు అయితే అబ్బాయి ఎంత గురుభత్తుడు దుర్యోధనుడికి అని మహా ముగిసిపోతాడు భీష్ముడైతే ఇంత సేవలు చేయించేస్తున్నాడు వీడు రేపు పొద్దున్న పదమూడేళ్ల తర్వాత యుద్ధం ఉంటూ వచ్చినట్లయితే ఇదంతా మనల్ని చాలా ఎంబరాసింగ్ సిచ్యువేషన్లో పెట్టినట్టు అవుతుంది అని భీష్ముడు బెంగట్టుకుంటాడు ఇప్పుడు సపోజ్ చందాలు వసూలు చేయడం మొదలు పెట్టామనుకోండి వెరీ క్లియర్ కట్ సిచ్యువేషన్ సపోజ్ చందా అని అది మొదలుపెట్టామనుకోండి చందాలకు తిరుగుతూ ఉంటాం ఒకడు వందో యాభై ఇస్తారు అది పుచ్చుకొని లేచక్క వస్తాం పేరు కూడా మర్చిపోయి లేచక్క వస్తాం ఒకడు లక్ష రూపాయలు ఇస్తారు ఇప్పుడు ఏం చేయాలి అతని పేరు గుర్తుపెట్టుకోవాలి ఆ పేరుకి ఏదో శిలాఫలకం ఒకటి చేయించాలి తర్వాత అతనికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి ఇలాంటివన్నీ ఇవ్వాలి అక్కర్లేదు సో సందా తీసుకోవటం తేలిక తీసుకున్న తర్వాత ఆ పూచీని నిభాయించటంలో చాలా ఇబ్బంది కాబట్టి సేవలు తీసేసుకుని పదమూడు సంవత్సరాలు దుర్యోధనుడిచ్చినటువంటి సేవలన్నీ తీసేసుకుని ఇప్పుడు హఠాత్తుగా సమయం వచ్చేప్పటికీ మీరు ఆలోచించి చూడండి అది ఎంత ఎంబరాసింగ్ సిచ్యువేషను సమయం వచ్చేప్పటికీ హెదు దుర్యోధన నీ కష్టంతో మాకు సంబంధం లేదు నీ యుద్ధంతో మాకు సంబంధం లేదు మేము పాండవుల పక్షాన్ని యుద్ధం చేస్తాము అని అనగలరా వీళ్ళు అప్పుడు ఒక్కటే మాట పాండవులు వచ్చేదాకా నా ఇంట్లో ఫోన్ చేసి పాండవులు రాగానే వాడి పక్షాన్ని యుద్ధం చేస్తారు అది ఎంత అంచెతనే ధర్మరాజు దుర్యోగం భీష్ముడి దగ్గరికి వెళ్తాడు యుద్ధానికి ముందు ఉద్యోగ పుర్వంలో వెళ్ళి ఏమండి భీష్మ మహాశయ మీరు ద్రోణాచార్యులు మీరు చెప్పండి ధర్మం ఎవరి పక్షాన ఉందో చెప్పండి అంటే నీ పక్షానే ఉంది మరి ధర్మం నా ఉన్నప్పుడు మీరు నా రావాలి నా పక్షాన్ని యుద్ధం చేయాలి వికర్ణుడు అలా వచ్చేస్తాడు ధర్మం ధర్మరాజు గారి పక్షాన ఉంది అని వికర్ణుడు బ్రేక్ చేసుకుని వచ్చేస్తాడు కేసు తన సైన్యంతో తన గ్రూప్తో మైసూరారెడ్డి వచ్చినట్టుగా హీ కమ్స్ హీ కమ్స్ టు దిస్ సైడ్ అలాంగ్ విత్ హిస్ ఫాలోయర్స్ సో అలా వికర్ణుడు డిఫెక్ట్ అయిపోతాడు సో అలా ఎందుకు చేయకూడదు దుర్యోధరుడు భీష్మాచార్యులు ద్రోణాచార్యులు ఎందుకు చేయకూడదు అంటే వాళ్ళు సమాధానం చెప్పారో తెలుసున అర్థస్య పురుషో దాస ఉద్యోగపూర్వం లేదు అర్థస్ పురుషో దాస దాసస్త్ర్థో న కస్యిత్ ఇది సత్యం మహారాజా బద్దోస్మ్యర్థేన కౌరవై వాడు దుర్యో ధర్మరాజు గారిని మహారాజాను సంబోధిస్తారు హే మహారాజా ఆయన మహారాజాలా అయ్యాడు ఆయన రాజ్యాధికారం కోల్పోయి రాజ్యాధికారం కోసం దుర్యోధను కోసం రాయవారాలు నడుపుతున్నవాడు మహారాజా ఎలా అవుతాడు కానీ ధర్మప్రకారంగా నువ్వు ఒక హాఫ్ సామ్రాజ్యానికి నువ్వు రాజువి ఆ సత్యాన్ని మేము గుర్తిస్తున్నాం మాకు దాంట్లో ఏ రకమైన సందేహం లేదు అని ఆయనకు సూచిస్తావు హే మహారాజా ధర్మరాజా చూడు ఒక సత్యం చెప్తున్నాము అర్థస్య పురుషో దాస దాసస్త్వర్థో నకస్యిత్ ఇప్పుడు డబ్బు మనిషి వాట్ ఈస్ ది రిలేషన్షిప్ సో డబ్బుకి మనిషి దాసుడుగా ఉంటాడే కానీ మనిషికి డబ్బు ఎన్నడూ దాసుడిగా ఉండదు సో ఇది సత్యం మహారాజా హే మహారాజా ఇది ఒక లోక సత్యం ఇది జీవిత జీవిత సత్యం సో బోస్మ్యర్థేన కౌరవై ఇది కౌరవులు ఏం చేశారంటే పదమూడు సంవత్సరాలు మమ్మల్ని ఇద్దరిని బాగా మప్పి మా కావాల్సిన సేవలన్నీ మేము అడిగినవి అడగనవి ఊహించినవి ఊహించనివి అన్నీ కూడా చేసి వాళ్ళు పదమూడు సంవత్సరాలు మమ్మల్ని పోషించి మాకు సౌకర్యాలు చేసి సుఖాలను అందజేసి మమ్మల్ని వాళ్ళకి దాసులుగా చేసేసుకున్నారు కాబట్టి ఈరోజు ఏమో అదే ఇదే యుద్ధం ఆనాడు వచ్చినట్లయితే ఏమో ఎలా ఉండేదో పరిస్థితి మేము నీ పక్షాన నిలబడి ఆఫ్టర్ థర్టీన్ ఇయర్స్ దుర్యోధనుడు ఉప్పు తిన్న తర్వాత ఇప్పుడు హఠాత్తుగా దుర్యోధను విడిచిపెట్టి నీ పక్షాన యుద్ధం చేయడము అసంభవం మాకేం సంబంధం లేదనే మాట కూడా అసంభవం మాకేం సంబంధం లేదని మేము ఈ యుద్ధాలను మీరు మీరు చూసుకోండి అని పక్కకి తప్పుకోవడం కూడా అసంభవం కాబట్టి మేము అర్థము చేతను కొనివేయబడినాము అర్థము అంటే సంపదలు ఈ సంపదలు దుర్యోధనాధుల యొక్క సంపదలు ఇచ్చేసి మమ్మల్ని కొనేశారు ద్రోణాచార్యుడైతే స్పష్టంగా చెప్పాడు నాకు భోజనాలు అవి బాగా పెట్టారు ఈ గాడిలో ఇవి వేసి వడలు ఇవేవేను సత్తా వడాయని సో ఏ సో ఈ విధంగా చాలా పోషణాది బాగా చేసి ఎన్నెన్నో సేవలు చేసేసారండి ఇప్పుడు ధర్మరాజు గారు మీరు ఎంత సత్పురుషులైనా కూడా మీకు మీకు ఓటు వేయటం అన్నది చాలా కష్టమైన విషయం ఇప్పుడు ఉంటాడు లోకల్లో అందరూ గోండా వీడు రాకూడదు వీడు పార్లమెంట్కి రాకూడదు వీడు అసెంబ్లీకి రాకూడదు అని నీతి వాక్యాలు చెప్తారు ఆ గోండా గారు ఆయన బస్తీలో పది మందికి గవర్నమెంట్ ల్యాండ్ని కబ్జా చేసి ఆ ల్యాండ్ని చౌకబేరంలో పది మంది వాళ్ళకి ఇస్తాడు వాళ్ళు ఎవరికి ఒకటి ఆ గోండా గారికి వేస్తారు ఆయనకే వేస్తారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమండీ మనం పార్లమెంట్లోకి నేర చరిత్రని సమాజంలోకి తీసుకురాకూడదండి వాళ్ళకి అసలు ఓటు వేయకూడదండి ఇదండి అదండి అని చెప్తే అలాగే ఎండని తల వేస్తారు ఇప్పుడు ఈ భీష్ముడు పని ద్రోణాచార్యుడి పని అలా ఇంట్ ఇప్పుడు అర్థకామాన్ అనే మాట ఎవరికి వర్తింపజేయచ్చు మీకు అర్థమైంది కదా అది కామాస్తు గురూన్ ఇక్కడ తూ చాలా స్వారస్యం అర్థకామాన్ వాళ్ళు దుర్యోధనుడు అందించినటువంటి సంపదలకి అమ్ముడు సందేహం లేదు తూ ఎత్ గురూన్ పెద్దవాళ్ళు చెప్పండి రెండు మొక్కలు చేశారు ఈ పెద్దలే మొక్కలు చేశారు దుర్యోధనుడు భీష్మాచార్యుడు వీళ్ళు కలిసే చేశారు విదురుడు భీష్ముడు ద్రోణుడు కలిసే చేశారు ఓ మొక్క దుర్యోధను ఇచ్చారు ఓ మొక్క ధర్మరాజు గారికి ఇచ్చారు కాబట్టి అందట్ స్కోర్ దే షుడ్ బి ఈక్వల్ ఈక్వల్ టువార్డ్స్ బోత్ అయితే ఈ హస్తినాపురము రాజధాని దూరం అయిపోయింది ఎవరికి ధర్మరాజు గారి రాజధాని వీళ్ళకి దూరం అయిపోయి వీళ్ళు ధర్మరాజు గారి రాజధానికి ఒక్కసారి కూడా వెళ్ళలేదు ఎందుకంటే దుర్యోధనుడి ప్రేమ కోసం ఆగిపోలేదు వీళ్ళు ధృతరాష్ట్రుడు ఇంకా పెద్ద అయిన ముసలాయిన కాబట్టి వీళ్ళ లాయల్టీ ధృతరాష్ట్రుడికి కానీ కాదు కాబట్టి ధృతరాష్ట్రుడి మీద ప్రేమతోటి హస్తినాపురంలో ఉండిపోయారు ధృతరాష్ట్రుడు కనుక లేకపోతే అసలు వాళ్ళ హస్తినాపురంలో ఉండాల్సిన అవసరం లేదు దెట్ దేర్ ఆర్ టూ మెనీ ఆర్గ్యుమెంట్స్ అండ్ టూ మెనీ సర్కమ్స్టాన్సెస్ దిస్ ఈజ్ వన్ ఆర్గ్యుమెంట్ ఇది ఈ ఆర్గ్యుమెంట్ చెప్పింది ఎవరు భీష్ముడు ద్రోణుడే చెప్పారు ఈ ఆర్గ్యుమెంట్ ధర్మరాజు గారికి ఈ మాట వాళ్లే చెప్పారు ఈ మాట ధర్మరాజు గారు మోసుకొచ్చారు ఇలా అన్నారయా అని వీళ్ళతో చెప్పారు కాబట్టి ఇది మనస్సులో ఉంది అర్జునుడికి కాబట్టి అర్థకామాన్ వీళ్ళు సంపదకి అమ్ముడు పోయిన వాళ్ళు సందేహం లేదు తు ఎట్ గురూ పెద్దవాళ్ళు ఒకప్పుడు పెద్దవాళ్ళు ఏదో తప్పు చేస్తారు పెద్దవాళ్ళు తప్పు చేస్తే ఏమంటాం మనం ఆ పోల్ని తప్పు చేస్తే చేశారో దాని గురించి నువ్వు పెద్ద పట్టించుకోక పెద్దవాళ్ళు కదా యూ ఇగ్నోర్ ఇట్ అని సలహా చెప్తాం సో దుర్యోధ అర్జునుడు కూడా అలాగే అనుకుంటున్నాడు పెద్దవాళ్ళు అయితే తప్పు చేశారు అర్థానికి అమ్ముడుపోతే అమ్ముడుపోయారు నిజానికి అలాగే మాట్లాడేడు కూడా ఇంతకుముందు కూడా అతతాయినహ అన్నాడు వీళ్ళు అతతాయిలు అయినా కూడా నేను వాళ్ళని చంపడానికి ఇష్టపట్టలేదు అని అన్నాడు సో సో దట్ ఈస్ హౌ సో అర్థకామాన్ని తీసుకువెళ్ళి గురువునికి అప్లై చేయవచ్చు దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ యూ కెన్ అప్లైట్ టు భోగాన్ ఆల్సో నిజానికి నేను ట్రాన్స్లేషన్స్ చూసి అనుకున్నాను ఈ ట్రాన్స్లేషన్స్ ఉంటాయి కదండి రకరకాల ట్రాన్స్లేషన్స్లో దీంట్లో ఈ అర్థకామాన్ని అనే మాటను తీసుకెళ్ళి గురువునికి భోగానికి అప్లై చేశారు ఇక్కడే నా ఎదురుకుండా ఉన్న దాంట్లోనే అర్థ ఆవు కామరూప భోగోంకోహి అని అప్లై చేశారు భోగాలకే అప్లై చేశారు అయితే స్వామి మహారాజ్ మొదలైనటువంటి కొంతమంది మహాత్ములు అలాగే రామశిం కూడా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 you you can't settle it one way or the other two arguments <coughs> untai two untai anchethane manam too many arguments lo padipokapoddu kartavyam degirukotee jeevithanlo kuda ita ata ata ita ani argue cheskunte kurchokapoddu okkate question gita's method euntante is it my duty look for the answer and if the answer is yes then inga asal meeru alochinchakandi niku velipodadam so duty is everything this is how gita looks at it kabatti arguments same unnayi edi bhishmaacharyudu dronaacharyudu vallu valllo perigaadu arjunudu arjununike vaala aalu ville nerpinchadu inke ee arguments annye unnayi itu atu atu itu teliyedukadu big fight it is so ee arguments there are too many of these arguments బట్ ఫైనల్లీ శ్రీకృష్ణుడు ఈ ఆర్గ్యుమెంట్స్ని వేటిని ఆయన లెక్కలోకి తీసుకోవడం ఇట్ డజంట్ టేక్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్ ఇన్ అకౌంట్ ఆయన ఇచ్చిన సమాధానంలో ఇవన్నీ కూడా పిక్చర్లోకి రానివ్వడం ఆయన ఒక్కటే మాట చెప్తాడు నీ డ్యూటీ ఈ దేశంలో ఈ కాలంలో నీ డ్యూటీ ఏమిటి డ్యూటీ కూడా దేశకాలను బట్టి మారిపోతూ ఉంటుంది డ్యూటీ ఈజ్ నాట్ ఎ ఫిక్స్డ్ థింగ్ ఆత్మజ్ఞానమే దేశ కాలాలను బట్టి మారదు ఆత్మధర్మమే మారని ధర్మం మిగతా ప్రవృత్తి రూపమైన ధర్మము దేశకాలను బట్టి మారిపోతుంది మేము కైలాస యాత్రకి వెళ్ళినప్పుడు మూడు రోజులు నాలుగు రోజులు స్నానం చేయలేదే వాళ్ళను నేను చేసేవాడిని ఏదో కింద ఏదోపడే ఎందుకంటే స్నానం చేయడానికి టెంపరేచర్స్ ఏమో బిలో జీరో వేడి నీళ్ళు అనే ప్రసక్తే లేదు అసలు ఇంకెలా చేస్తారు స్నానం సో నేను మధ్యాహ్నం పన్నెండు గంటలకి వేడి నీళ్ళు కొన్ని స్నానం చేసేవా సో ఏదో త ఏదో కష్టపడి సో ఇప్పుడు ఈ స్నానం చేయకపోవడం స్నానం చేసి సంధ్యావందనం చేయటం ధర్మం కానీ అక్కడికి వెళ్ళాడుగా ధర్మం మారిపోతుంది అక్కడ స్నానంతో సంబంధం లేకుండా సంధ్యావందనం చేసేయటమే ఇక్కడ స్నానం లేకుండా సంధ్యావందనం చేస్తారు అక్కడ స్నానంతో సంబంధం లేకుండా సంధ్యావందనం ఆ సంధ్యావందనం అది పూజ అరవాటెవరు సో దేశకాలను బట్టి ధర్మం మారిపోతుంది కాబట్టి ఈ దేశంలో ఈ కాలంలో నా డ్యూటీ ఏమిటి